ృో నమే ఓ స్మృతిస్మృతిపురాణాశంకరం లోకశంకరం ముక్తిస్టు బ్రహ్మతత్వ అజన అపైస్ పద యథాయోపాసతే వ్యక్తి స్బ్రహ్మతత్వ్ఞానాదేవ్య స్వప్నబోధం వినానోధీయతే పైశ్లోకంలో ఏం చెప్పారంటే ఆయా దేవతారూపములను ఏ విధంగా అయితే ఉపాసన చేస్తారో దానికి తగ్గట్టుగా ఫలములను పొందేద్దరు అని చెప్పారు మనం అనుకున్నాం సాత్వికమైన ఉపాసన చేస్తే ఉత్తమమైన ఫలములను రాజస తామస ఉపాసనలను చేయువారు దానికి తగ్గట్టుగా ఫలములను పొందుతారు అలాగే కర్మలను చేసే సందర్భంలో కూడా సాత్విక కర్మలను చేయుట రాజస తామస కర్మలను చేయుట వాడు కూడా ఆయా ఫలములను పొందుతారు నేను పురాణాలు చూస్తే రాక్షసులందరూ కూడా చక్కటి కర్మిష్ఠులు చాలా శ్రద్ధగా కర్మలను చేశారు రావణాసురుడు చాలా గొప్పగా కర్మలను చేసేవాడు మా చిన్నప్పుడు నేను చిన్న ఉన్నప్పుడు ఎవరో చెప్పారు నాకు ఎవరో ఏమని చెప్పారంటే రావణాసురుడు నేను సంధ్యావందనం చేస్తున్నా చిన్న కుట్రాన్ని సంధ్యావందనం చేస్తుంటే నాకు పెద్దవాళ్ళు ఏటా ఏమని చెప్పారంటే నువ్వు చాలా బుద్ధిమంతుడు ఎందుకంటే రావణాసురుడు తెల్ల వారేపటికి సముద్రానికి వెళ్ళిపోయి స్నానం చేసేసి సముద్ర స్నానం మరి ఎలా చేసేవాడో తెలియదు నాకు అర్ధప్రదానం ఇచ్చేసేవాడు చాలా గొప్పవాడతను అలాగే నువ్వు కూడా చాలా చక్కగా కర్మ చేస్తున్నావు అని నే నాకు తెలిసినప్పుడు హో రవణాసురుడు మంచి మంచి కర్మిష్ఠి అనే సత్యాన్ని నేను అప్పుడు తెలుసుకున్నా వీళ్ళందరూ కూడా మంచి కర్మట్లు రావణాసురుడు హిరణ్యకషపుడు వీళ్ళందరూ మంచి మంచి కర్మాలు చేసిన వాళ్ళు ఏంటే ఆ కర్మలు మరి వాళ్ళు అలాంటి ఫలాన్ని మంచి ఫలాన్ని పొందలేదు అంటే భోగభాగ్యాన్ని పొందారు ధనాన్ని పొందారు అంతిమంగా పతనమైనారు ఎందుకని అంటే వాళ్ళు చేసిన కర్మలు రాజస తామస కర్మలు బరువుతారు కాబట్టి కర్మలు ఉపాసనలు రెండింటికి వాటికి వాటికి తగిన ఫలాలు లభిస్తాయి అయితే మోక్షం అనేది వాటికి భిన్నంగా ఉంటుంది అని చెప్తున్నా తూ అని చూడండి ముక్తిస్తు బ్రహ్మతత్వస్థ జ్ఞానాదేవన చాన్యథ స్వప్న స్వప్బోధం వినా నైవ స్వస్వప్నోహీయే యథ ముక్తి అనేది ఒకటి ఉన్నది అసలు ముక్తి అనేది ఒకటి ఉన్నదని దాన్ని మనం జీవితానికి ఒక లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశలో మనం అడుగులు వేయాలని ఎవరో అనుకోరు అలా ఎవరో అనుకో అంచేతనే సమాజంలో వేదాంతం జరిగి వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఒక లక్ష్యమును పెట్టుకుని వాళ్ళు ఎవరు ఉండరు మీరు చూడండి మన జీవితాలను మనం పరిశీలించుకున్నట్లయితే మనం చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేస్తాం మనం ఏమైనా సోమవారులను కాదు కష్టపడి పనిచేసి వాళ్ళమే చాలా మనల్ని మనం తయారు చేసుకుంటాం విద్యావంతులుగా తయారవుతాము ఏవేవో స్కిల్స్ స్కిల్ డెవలప్మెంట్ మోడీ మోడీ డిపార్ట్మెంట్ పెట్టి నడిపిస్తున్నారు ఆ రకంగా సామర్థ్యములను పెంచుకుని మనము ఆ జీవితాన్ని తయారు చేసుకుంటాం కానీ చిత్రం ఏమంటే విద్యావంతుడు కూడా అంటే డిగ్రీ సంపాదించడం ఏదో ఉద్యోగం చేయడం ఆ తర్వాత ఏం చేస్తారు పరీక్షలు పాస్ అవుతారు డిగ్రీ సంపాదిస్తారు ఏదో ఉద్యోగం సంపాదిస్తారు కింద మీద ఆ తర్వాత ఏం చేస్తారు వీడు ఉద్యోగం చేసుకుని ఉద్యోగం చేసేది వివాహం కొరకేనట్టుగా వివాహం చేసుకుంటాడు పూర్వం వాళ్ళు ఉద్యోగం కూడా చేసేదాకా చూసేవారు కాదు ఈ లోపలనే వివాహం చేసేసి వారు ఇక్కడ సీట్ ఉంది చిన్నప్పుడే వివాహాలు చేసి కూర్చోబెట్టేవారు పూర్వం అలా ఉండేవారు బాల్య వివాహాలు కొంచెం వయస్సు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క ఇష్టానిష్టములను పరిగణనలోకి తీసుకుని ఉద్యోగం అయ్యి వాడి కాళ్ళ మీద వాడు నిలబడ్డాక పెళ్ళి అలా ఏమీ ఉండేది కాదు ఏదో భగవంతుడు జన్మనిచ్చిన వాడు వాడే దారి కూడా చూపిస్తాడులే అనే ఒక బండ పద్ధతి మీద నడిపించేవారు అలా నడిచేది కూడా చిత్రం ఏంటంటే సో ఆ విధంగా ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తారు వివాహం చేసుకుంటారు వివాహం అయినప్పటి నుంచి సంతానం పోలే అందరూ వివాహం చేసుకున్న వాళ్ళిద్దరికీ సంతానం మీద ఏమి ప్రేమ ఉన్నదో ఏమీ లేదో ఆ విషయం అలాంటి పెట్టి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళందరికీ ఒకటే దృష్టి సంతానం అటువైపు తల్లిదండ్రులకి ఇటువైపు తల్లిదండ్రులకి వీళ్ళు అర్జెంటుగా సంతానాన్ని కనియాలి మన భారతదేశము వన్ పాయింట్ బిలియన్ పీపుల్ ఆవిధంగా అయిపోయింది ఆ ఫోకస్ అలా ఉండడం జగో పైరు రాజు గారు నాకు మన విజయమ్మ గారు నాకు మాల ఏర్పాటు చేశారు మీరందరూ చప్పట్లు కొట్టారు చాలా సంతోషం బాగుంది కూడా ఈ మాల కొంతసేపు అలా చెబిడతా వెంటనే తీసేయడం ఎందుకు కనుక ఆ విధంగా సంతానము ఆ తర్వాత ఏమవుతుంది చెప్పండి సంతానం పొందుతాడు వాళ్ళిద్దరూ సంతానం పొందుతారు ఇంకేమవుతుంది జీవితం ఎలా తయారవుతుంది యంత్రములబనే బతికేస్తారు ఇంకా తర్వాత ఏముంది అంతవరకు ఏదో కొంత అట్రాక్షన్ ఎవరు శ్రీనాథా బాగున్నారా కూర్చోండి ఆయన శ్రీనాథ్ అని బల సజ్జనుడ శాన్ ఫ్రాన్సిస్ స్కోలో ఉంటారు అక్కడే ఉన్నారా మంచి వేదాంతం అది బాగా చదివిన వారు మన వేళ వచ్చేది చాలా సంతోషం పెడతారు వెరీ నైస్ సో ఆ తర్వాత ఏం చేస్తారు సంతానము కన్నారు ఆ తర్వాత ఏం చేస్తారు మీరు జనాలని చూడండి చదువుకున్న వాళ్ళమాట కొన్ని చదువుకున్న వాళ్ళు ఏదో కాలిబాతంగా జీవించేస్తూ ఉంటారు చదువుకున్న వాళ్ళు ఎలా ఉంటారు యంత్రములవలే జీవించేస్తారు ఆ పిల్లల పైకి తీసుకురావడం దాంట్లో అనేకములైన రాగద్వేషాలు ఉంటాయి ఈ రాగద్వేషములు తప్పు అని కూడా అనుకోరు తప్పు అంటే పుణ్యపాపముల తప్పు అని కాదు నా అభిప్రాయం బంధము రాగద్వేషములు బంధము ఇవి బంధిస్తాయి వాటిల్లో మనకెక్కడ ఫ్రీడమ్ లేదు అని అనుకోరు సో ఆ ఫ్రీడమ్ అనేది ఒకటి ఉండదు అది ఒకటి ఉన్నదని అది జీవితాన్ని కృతార్థము చేస్తుందని దానిని మనం పొందాలని అనుకోరు అలా బంధింప బంధంలో ఉండిపోతారు బంధంలో ఉండి బంధంలో జీవించడమే జీవితం అని అనేది జైల్లోనే ఉండిపోతారు జైల్లోనే జీవించేస్తారు ఆ జైల్లోపల ఏవో చిన్న పెద్ద మార్పులు చేసుకుంటాం జైల్లో క్లీన్గా లేదని చీపులు పెట్టుకునే అంత శుభ్రంగా క్లీన్గా పెట్టుకోవడం జైలు లోపల ముగ్గులు పెట్టుకోవడం రంగవల్లు తీర్చిదిద్దుకోవడం ఆ జైలుకుండే గోడకి అలంకారాలు చేయడం జైలు లోపల ఓ చిన్న దేవతను పెట్టుకుని ఓ దేవాలయం కట్టుకోవడం జైలు లోపల ఉత్సవాలు చేసుకుంటూ ఉండడం పండగ పండగలు చేసుకోవడం జైలు లోపల స్వీట్లు తయారు చేసుకుని అందరూ పంచుకుని తిని కూర్చొని తింటూ ఉండడం అంత జైలు లోపలే జీవితమే ఒక జైలు అన్నీ ఆ జైలు లోపలే పూజలు ఆ జైలు లోపలే ఉపాసంలో జైలు లోపలే మంత్రజపములు తంత్రములు అన్నీ ఆ జైల్లోనే దాంట్లోనే ఒక గురువు ఒక ఆయన ఉంటారు ఆయన కూడా ఆ జైల్లోనే ఉంటారు అంత జైలు లోపలే అలాగా యంత్రముల కింద తయారు తయారవుతారు అక్కడతో ఆగటండి జనులు అభద్రతలో పడిపోతారు మన బ్రతుకేమిటి మన భవిష్యత్తు ఎలా ఉంటుంది రండి మన బ్రతుక ఎలా చల్లాడుతుంది మనకి భవిష్యత్తు ఎలా ఉంటుంది అని అభద్రత భయాలతో జీవిస్తూ ఉంటారు మనం ఏమైపోతాము ప్రాబ్లం వస్తే ఏమవుతుంది మనం చూసి వాళ్ళు ఎవరు ఉంటారు అని పారనాయిడ్గా జీవించేస్తారు పారనాయిడ్ అంటారు ఈ పారనాయిడ్ అనేది అది ఒక సిమ్టమ్ అది అలా ముందు యాంగ్జైటీ ఉంటుంది అంటే బెండ చింత చింత యాంగ్జైటీతో బతుకుతూ ఉంటాడు ఆ యాంగ్జైటీ కొంచెం ముదిరి ప్యారనాయిడ్గా బతుకుతాడు ఒకసారి నాకు ఉత్తరం వచ్చింది అంటే మరి ఇలాంటివి జీవితంలో మనిషి యొక్క హృదయాన్ని బాగా లోతుగా సృష్టించేటువంటి అనుభవములు నాకు ఉత్తరం ఒకటి వచ్చింది ఇంగ్లాండ్ కవర్లు ఉండేవి ఆ రోజుల్లో మీద రాసి ఇప్పుడు ఎక్కడా ఎవడు రాయడము రావడము ఇవేమీ లేవు ఆ ఉత్తరంలో ఆ అమ్మాయి ఏమని మీరు తప్పకుండా ఈసారి మా ఊరు వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి కానీ మా ఇంటికి వచ్చేప్పుడు మటుకు మీరు మెయిన్ గేట్ అప్పుడు రావద్దు ఆ వెనకాల గేట్ ఉంది అది నేను తెరిచి తీసి పెడతాను అప్పనించి రండి ఎందుకంటే మెయిన్ గేట్ అప్పుడు వచ్చినట్లయితే అక్కడ ఏదో ఈవిల్ స్పిరిట్ ఉన్నది అంతేకాదు నేను మెయిన్ గేట్ తీయటం మీరు వెనకాల గేట్ నుంచి రావాల్సింది అని రాసింది ఆ చూసి నేను చాలా క్షోభను పొందినాను వెంటనే తల్లిదండ్రులకి తెలుపుడు చేశాను మీ అమ్మాయి ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగాను ఫోన్ చేసి అడిగితే అలా అడుగుతున్నారు ఏమిటి పోనీ చెప్పండి మీ క్షేమం తెలుసుకుందామని అడిగారు చెప్పండి ఎలా ఉంది అమ్మాయి ఆరోగ్యం ఏం బాగుండదు షివన్ ద స్కిజ్ ఫ్రీనిక్ ఆ తర్వాత షీ వెంకెట్ డిప్రెషన్ అండ్ షీ డై అది ఎక్స్ట్రీమ్ కేసు అలాగే ఎక్స్ట్రీమ్ కేసులు ఉంటాయి కానీ ప్రతి వాళ్ళు కూడా పురుషులు స్త్రీలు హెచ్చు లేక తగ్గు భయాలతో బతుకుతూ ఉంటారు యాంగ్జైటీతోటి బెంగల్ తోటి మటుతోటి బతుకుతూ ఉంటారు ఫ్రైట లైఫ్ భ జీవితం అంటే భయం ఎలా ఎలా తెల్లవారుతుందో ఈ బ్రతుకు అని భయం చావంటే భయం కానీ బ్రతుకు మీద భయం ఉన్నప్పుడు చావంటే ఆహ్వానం చేయట్లా ఉండాలి కదా ఆ మయా అని అని స్వాగతించి ఇట్లా ఉండాలి కదా సావన్నా భయమే బ్రతుకన్నా భయమే అలాగే యంత్రము లోపలే అలా బ్రతికిస్తూ ఉంటారు మనుషులు ఈ బ్రతుకు లోపల మధ్యలో కొన్ని కర్మలు ఏవో కర్మలు చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు వ్రతాలు చేస్తూ ఉంటారు ఆ తర్వాత తీర్థయాత్రలోవి చేస్తూ ఉంటారు సో మీకు ఒక మాట చెప్తారు మన అందరం వయస్సు వచ్చింది కానీ మనం జీవితంలో అభయము ఎదుగుదుమా అభయము తెలుసున్నా మనకి జీవితంలో అలా భయపడుతూనే బతికేస్తూ ఉంటాం భయానికి అలవాటు పడిపోతాం భవిష్యత్ అంటే భయం గ్రహాలంటే భయం శని అంటే భయం కుదు అంటే భయం రాహు అంటే భయం రాహు మీ మేనత కొడుక మీ ఎందుకు భయపడాలి రాహు అంటే ఏంటి అసలు మీకు ఏమన్నా అసలు ఐడియా ఉందా రాహు అంటే ఏంటి రాహు అంటే నేడ నేడకు భయపడతావు ఏమిటయా ఆ నీడ దేని నుంచి వచ్చిందో దానికి భయపడు నేరని చూసి భయపెడతావా ఆ నీడని నీడ రావాలంటే ఒక మనిషి ఉండాలి ఇప్పుడు రౌడీని చూసి భయపడతావా రౌడీని నేరని చూసి భయపడతావా రౌడీని అదే భయపడ్డానికి కూడా ఒక సందర్భం ఉండాలయా ఆ నీట దేన్ని నీట దానికి భయపడు తోడ విజ్ఞాన కొంత తెలుగుచాట్లు ఉండాలి కదా నేరకి భయపడ్డావు ఏమిటి నీడ ఎక్కడి నుంచి వచ్చిందో ఏదో ఒకటి ఉండాలి కదా నీడ పడాలంటే దానికి భయపడు కనీసం దానికైనా భయపడదు నీడకి భయపడ్డా ఈ విధంగా వయస్సు వచ్చేప్పటికీ మనం భయపడుతూ బతుకుంటాము ఏదో రూపంలో మనకి భయం ఉంటుంది ఏదో ఒక రూపంలో భయం లేకుండా మనిషి భర్తపడ భయము అంటే అంటే పాముని చూసి భయపడ్డాడు లేకపోతే దేయాన్ని చూసి భయపడ్డాడు అలా కాదు అభద్రత ఇన్సెక్యూరిటీ భవిష్యత్తు గురించి ఒక అనిశ్చిత స్థితి భవిష్యత్తు ఎలా ఉంటుందో అని బెంగబెట్టుకుంటూ బ్రతకడం అలాగా అలా భయపడుతూ ఉంటారు మనకి ఏం కావ మనకు కావాల్సింది మరింత డబ్బు కాదు డబ్బులేముందండి పైసాతో కూర్చుబీ నీ హై నేను ఓ మాట చెప్పేవాడిని ఏ సమస్య అయినా డబ్బుతో పరిష్కారం అవుతుంది అంటే అది సమస్యే కాదు మీ డబ్బు కొంత వదిలిపోతుంది అంతే కదా కొంత డబ్బు వదిలిపోతుంది డబ్బు వదిలిపోతే మనకి సమస్య పరిష్కారం అయిపోతే ఇట్స్ ఎ బ్లెస్టింగ్ ఒక డబ్బుకి రెండు పెట్టలు అన్నట్టుగా ఆ డబ్బు ఆ సమస్య పరిష్కారం అయిపోయింది కొంత డబ్బు కూడా వదిలిపోవడం కూడా ఫ్రీడమ్మే ఈ డబ్బు అంతా పోగేసి కొంత ముదిరిగిపోతే కొంత డబ్బు పోతే అవటానికి మనం ఫ్రీ అవుతాం కానీ జీవితంలో సమస్యలు డబ్బుతో పరిష్కారం అవవు ఆ అభద్రత అలాగే ఉంటుంది అలా భయపడుతో మనిషి బ్రతుకుతాడు తర్వాత మనిషి తన జీవితాన్ని సరిదిద్దుకునే మార్గమేమి అనే విషయంలో ఆలోచన చేసే సామర్థ్యం కూడా లేకుండా ఉంటాడు ఆలోచన చేయలేడు ఎందుకు చేయలేటంటే భయాలతో ఉన్నవాడు ఆలోచించలేదు భయపడుతూ ఉన్నవాడు ఏం ఆలోచిస్తాడు ఇప్పుడు నేను ఆ ఉత్తరం రాసింది ఆ అమ్మాయి అని చెప్పాను ఆ అమ్మాయి తన జీవితాన్ని గురించి ఏమాలోచిస్తుంది ఏమీ విజ్ఞానాన్ని సంపాదిస్తుంది ఆలోచించి ఏమి తెలుసుకుంటుంది అలాగే భయపడుతో బతికేవాడు ఇప్పుడు రాహువుకి భయపడేవాడు కేతుకు భయపడేవాడు శనికి భయపడేవాడు వాడు ఏం ఆలోచిస్తాడు భయపడే మనస్సు భయపడే మనిషి వాడు ఆలోచనా శక్తిని కోల్పోతాడు వాడికి ఆలోచనా శక్తి ఉండదు ఆలోచన కొరవడిపోతుంది వాడికి వాడు తన జీవితాల గురించి తాను ఆలోచించుకోలేడు ఇదిగో ఈ పరిస్థితి నుండి విముక్తి మీకు అది కావాలి దట్ ఈజ్ వాట్ పీపుల్ మేన్ కానీ ఆ సంగతి తెలియదు జనాలకి జనాలు ఏమనుకుంటారంటే మనకి మరింత డబ్బు కావాలనుకుంటారు అది అది కాదు వాళ్ళకి కావాల్సింది ద డోన్ నీడ్ మరింత బంగారం కావాలనుకుంటారు దట్ ఈజ్ నాట్ వాట్ యూ నీడ్ నీకు కావాల్సింది మరింత బంగారం కాదు అరే తెలుసుకోవా నీకు కావాల్సింది మరింత బంగారం కాదు మరింత క్యాష్ లేకపోతే ధనం కాదు మరింత ఆస్తిపాస్తులు కావు నీకు కావాల్సింది అవి కాదే కావు నీకు ఉన్నదే ఎక్కువ నాకు ఇంకొంచెం పుణ్యం కావాలి అది కాదు పరలోకం పరలోకానికి సంబంధించిన వ్యక్తం అది కాదు ఇంకోసారి తిరుపతి వెళ్ళొస్తే ఇంకో కొంత పుణ్యం వస్తుంది ఇంకోసారి పుష్కర స్నానం చేస్తే ఇంకో కొంత పుణ్యం వస్తుంది అది కాదు నేను ఒక డిబేట్ చూశాను అనుకోకుండా నాకు అంటపడింది ఆ డిబేట్ ఆ మోడరేటర్ ఒకటి ఉంటాడు అంటే ఈ డిబేట్ చేసే వాళ్ళని కొంత గైడ్ చేస్తూ వాళ్ళని మార్గదర్శనం చేస్తూ ఉంటారు వాడు పుష్కర స్నానము అని డిబేట్ ఆ డిబేట్లో ఈ దీన్ని వ్యతిరేకించి ఆయన ఒక ఆయన అటు కూర్చున్నారు దీన్ని సమర్థించి ఆయన ఒక ఆయన ఇటు కూర్చున్నారు ఆయన్న ఒకటి పిలిచారు ఆ వ్యతిరేకించి ఆయన పుష్కర స్నానాన్ని వ్యతిరేకించడానికి పెద్ద తెలివితేటలు అక్కర్లేదు ఒకటి సరువు లాజికల్గా మాట్లాడితే దాన్ని వ్యతిరేకించేయొచ్చు దాన్ని సమర్థించడానికి తెలివితేటలు కావాలి బాగా వేషం చూసి పట్టుకొచ్చాడు ఒక ఆయన్ని ఆయన ఏమో యాంకర్ ఆయన్ని అడిగాడు వీడి వ్యతిరేకించి ఆయన ఏదో పుష్కర స్నానం అంటారండి ఇది అంటారండి ఆ మురికి నీళ్ళలో వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అంతా కూడా కలగా పులకం చేస్తూ అంతా మురికి చేస్తారు తప్ప దాంట్లో ఏమి గుణం కనపట్టలేదో మీద చెప్పాడు దాని మీద ఈ యాంకర్ ఆయన్ని అడిగాడు కాబట్టి మీరు చెప్పండి అసలు పుష్కర స్నానం అంటే ఏమిటో మీరు చెప్పండి అని అడిగాడు చాలా పొలైట్గా అడిగాడు అంటే దాన్ని ఖండించేవాడి ఖండనకి ఒక అడ్డుకట్ట వేసి దాని గురించి ఒక పెర్స్పెక్టివ్ ఇస్తాడేమో ఈయన ఉద్దేశంతో అడిగాడు ఆయన ఏమిస్తాడు ఆయన పెర్స్పెక్టివ్ ఇదో నైతే ఆయన ఏం చెప్పాడో చెప్పమంటారా బ్రహ్మదేవుడు అక్కడ కూర్చొని ఉంటాడు పక్కనే కమండలం ఒకటి పెట్టుకుని ఉంటాడు ఆ కమండలంలో నీళ్లు ఉంటాయి ఆ నీళ్ళు ఇచ్చినట్లయితే వాటిని మేము మిత్రిమే పోసుకుని కృతార్థులమవుతాము అని భక్తులు అడిగితే ఆయన నీళ్ళు ఇవ్వండి అని చాలా పవిత్రమైన నీళ్ళు అయిపోతాయి ఇచ్చేస్తాను అని ఆయన ఇవ్వలేడు ఆ కమండలంలో పుష్కరుడు అనే ఒక ఆయన కూర్చొని ఉంటాడు ఆ నీళ్ళలో ఒక ఆయన కూర్చొని ఉంటాడు ఆ బ్రహ్మదేవుడు భక్తుల మీద ప్రేమతో మీకు నీళ్ళైతే నేను ఇవ్వను కొన్ని భక్తుల మీద ప్రేమ ఉంటే నీళ్ళు కదా ఇవ్వను కానీ ఈ పుష్కరుడిని మీ దగ్గరికి అప్పుడప్పుడు పంపిస్తాను అని అన్న అంటాడు అప్పుడు ఆ విధంగా ఆ అప్పుడప్పుడు ఒక్కొక్క తోటకు ఉంటాడు అని చెప్పేది అది అది విన్న ఈ యాంకర్ వేలమోహం వేశాడు ఏ ఏం చెప్తారు సార్కి మీకు ఏమైనా నచ్చిందా అది మీకు నచ్చితే మీరు పుణ్యాత్మలు మీకు అందరూ యాంకర్ వేలమోహం వేశాడు అది వ్యతిరేకించి వాడు పెట్రేపోయాడు ఏమంటే హీ కుడ్ నాట్ గివ్ ఎనీ పెర్స్పెక్టివ్ ఎనీ లాజికల్ ఏదో ఒకటి చెప్పాలి ఏదో సంథింగ్ హీ షుడ్ స్టే కాబట్టి జలు ఆలోచించకుండా ఇంకో కొంత పుణ్యాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంటారు దట్ ఈజ్ నాట్ వాట్ యు నీడ్ ఆల్రెడీ నువ్వు పుణ్యం సంపాదించేవు నువ్వు కొంచెం పవిత్రంగా ఉన్నట్లయితే ఇంకో పుణ్యం వస్తుంది దయాగుణము కలిగి ఉంటే కావలసినంత పుణ్యం వస్తుంది రెండు ఉంటే గుణాలు ఉంటే చాలు అన్నాడు మహాత్మి ఏమిటంటే ఆత్మవిశ్వాసము ధైర్యము అదంతా ఒకటే గుణం ఆత్మవిశ్వాసము ధైర్యము కరేజ్ అది ఒకటి రెండు దయా ప్రేమ మంచితనము అది రెండు అదే అంతా ఒకటే గుణాన్ని నేను మూడు మాటల్లో చెప్పాను ఈ రెండు ఉంటే చాలు అన్నాడు ఈ రెండు ఉంటే చాలు ఇంకా నీకేమీ అక్కర్లేదు నీకు మొత్తం ప్రపంచంలో ఉన్న పుణ్యం అంతా నీకే నువ్వు ఎన్ని స్నానాలు చేయక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు రెండూ ఉంటే చాలు భూతదయా అంటే ఇతరుల ఎందుకు కరుణ ప్రేమ దయ ఆత్మవిశ్వాసము ధైర్యము ఈ రెండు గుణాలు నాలుగైదు అనుకోవద్దు రెండే అంటే చాలా అన్నాడు మహాకవి కాబట్టి మీకు పుణ్యం వస్తుంది బట్ వాట్ యూ నీడ్ ఈజ్ నాట్ సమ్మోర్ పుణ్య దెన్ తర్వాత ఇంకొకటి మీరు జీవితంలో ఇతరులను అనుకరిస్తూ బ్రతుకుని కంప్లీట్ చేద్దామనుకుంటున్నారా లేక సత్యమును ఆవిష్కరించుకోవాలి అనుకుంటున్నారా అది కూడా ఆలోచించుకోవాలి మరిగా బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ ఇప్పుడు గుళ్ళో పురోహితులు ఉంటాడు ఆయన ఏం చేస్తాడు ఏదో ఆగమశాస్త్రంలో ఇలా చెప్పారు ఆయన చూసాడే పెట్టాడే ఆగమశాస్త్రం వీళ్ళు ఊరికే అలా అంటూ ఉంటారు ఆగమశాస్త్రంలో అలా ఉందనుకుంటారు ఎందుకో తెలుసిన ఇక్కడ విని వాళ్ళలో ఆగమశాస్త్రం వచ్చిన వాడు ఎవడు వేడు లేని ఒక బండధైర్యం ఐన్స్టైన్ అలా చెప్పాడన్నాడు ఒక ఆయనతో ఐన్స్టైన్ అలా చెప్పాడు అన్నాడు ఈ యాంకర్ అవడం అంటే ఆయన ఉన్నాడు చూడండి ఐన్స్టైన్ ఏం చెప్పాడో ఏం చెప్పలేదో అది పక్కన పెట్టండి మీ ప్రశ్న మీరు అడగండి అని ఎందుకని వీడికి తెలియదు ఐన్స్టైన్ ఏం చెప్పాడు ఈ ప్రశ్న ఈ విన్నవాడికి తెలుసు కాబట్టి అలాంటి పెద్ద కబుర్లు వద్దు ఐన్స్టైన్ చెప్పాడు ఇలాంటి పెద్ద కబుర్లు వద్దు ఆయన ఏం చెప్పాడో మీకు తెలియదు కదా కాబట్టి ఊహటే అలాగే వీళ్ళు విఖనస మహర్షి చెప్పాడు జగనకుమర్ రెడ్డిని నేనత్వ కొడుకు మీతో చెప్పి ఆ తర్వాత లోకానికి చెప్పాడు ఆగమశాస్త్రంలో ఉంది అని ఏదో ఇమిటేట్ జస్ట్ ఫాలో అంతకు ముందు వాళ్ళు చేసింది వీళ్ళు ఫాలో అవ్వడం అంతకు ముందు వాళ్ళు ఏదో చేశారు పదకొండింటికో నైవేద్యం పెట్టారు పన్నెండింటికో నైవేద్యం పెట్టారు మూడింటికో నైవేద్యం పెట్టారు కాబట్టి వీడియోలు ఏ ఇమిటేట్ ఇంట్లో కూడా అంతే అంతకు ముందు వాళ్ళు చేసిన పూజలే వీడు చేస్తారు అంతకు ముందు వాళ్ళు చేసిన దానాలే వీడు చేస్తారు వాళ్ళు చేసిన మంత్రాలే వీడు వంధిస్తారు అంతా ఇమిటేషనే తప్ప డిస్కవరీ అన్నది జీవితంలో లేదు ఇప్పుడు అవన్నీ ఎందుకంటే మీరు అంటారేమో ఆ శ్లోకం అదే ఆ శ్లోకం అదే వాట్ యూ నీడ్ నేను మీకు చెప్తున్నది జీవితంలో వయస్సు వచ్చేప్పటికీ మీకు ఏది ఆవశ్యకము అత్యావశ్యకము ఏది అత్యావశ్యకము అంటే అర్థక్రమాలు కాదు మరి కొంత పుణ్యము కాదు అవి ఉంటాయి అది కాదు మీకు అత్యావశ్యకములు అవి సో ఇప్పుడు జ్వరం వచ్చి పడ్డాడు వాడికి అత్యావశ్యకం ఒక కప్పు కాఫీను బ్రెడ్ ముక్కానా అది అత్యావశ్యకం కాదు అది ఇస్తారు ఆవశ్యకమేమిటి బ్లడ్ టెస్ట్ చేసి ఏ ఇన్ఫెక్షన్ వెలుసుని ఆ మాత్రం వేయాలి అదే అత్యావశ్యకం ఎందున్న వాడికి ఒక కప్పు కాఫీ కాఫీ ఎలాగో ఇస్తారు కాఫీతో పాటు బ్రెడ్ కూడా దీని మీద చేస్తారు కాబట్టి జీవితంలో మీకు అత్యావశ్యకమేటి నాట్ అర్థకామ నాట్ సమ్మోత్ దట్ విల్ బీ ేర్ ఎనీవే జీవితంలో అత్యావశ్యకం ఏమిటంటే ఇతరులు పై వాళ్ళు ఎవరో చేశారో అదే చేస్తూ కూర్చోటం దాన్ని రిపీట్ చేయటం దాన్ని ఇమిటేట్ చేయటం దట్ ఈజ్ నాట్ ది ఎసెన్షియల్ థింగ్ మీకు జీవితంలో అత్యావశ్యకం ఏమిటంటే ఫ్రీడమ్ ముక్తి దట్ ఈజ్ వర్షి బాగుంటుంది ముక్తి కావాలి ఫ్రీడమ్ కావాలి సో ఇప్పుడు మరొక తర్వాత మీరు ఇమిటేట్ చేయటం కాదు డిస్కవర్ చేయాలి ఇమిటేట్ చేయటం కాదు డిస్కవర్ చేయాలి అంటే సత్యాన్ని ఆవిష్కరించుకోవాలి తర్వాత నేను ఇలా చెప్పడం నా అలవాటు మీరు అన్యథా భావించకుడు మీరు మహావిద్వాంసులు మీరు దేవాంతక కాలాంతక నరాంతకుడు నాకు తెలుసు అంటూ అయినా ఇలా చెప్పడం నా స్వభావం నేను చెప్తున్నాను చూడండి ఉపనిషత్తులు గీత అవి ఏమి బోధిస్తాయని మీరు వాటిని వెంటబడ్డారు మీరు గత రెండు దశాబ్దాల నుంచి ఉపనిషత్తులన్నింటినీ వడబట్టేశారు భగవద్గీతని నవిల అవకలు పారేశారు మీ ముందు ఏదీ నిలబడలేదు మీరు మహావిద్వాంసులు ఏమిటి బోధిస్తాయనుకుంటున్నారవి లోకంలో అభిప్రాయం ఎలా ఉంటుందంటే వాటిల్లో దేవుడు గురించి చెప్తారు అని జనులకి దేవుడు అనగానేమి అన్నది చెప్పడం కోసం వినడం కోసం వాళ్ళు వస్తారు దేవుడు అనగానేమి వాళ్ళకి దేవుడంటే ఏమిటి చెప్పి వాడే కానీ దేవుడు అనగానేమో చెప్పేది వినేది తెలుసుకునేది ఆ తెలుసుకునేది కాదు నీవు విమర్శ చేసి అన్వేషించి నీవు దర్శించాలి అని ఎవ్వరూ చెప్పండి ఎవడైనా చెప్తాడా దేవుడు అనగానేమి అంటే ఆయన ఇంకో ఈ రూపంలో ఉంటాడు తిరుపతిలో ఉంటాడు వైకుంఠంలో ఉంటాడు నువ్వు ఇలా పూర్తి చేసుకో అని ఒకడు చెప్తాడు ఇంకొకటి ఇంకో చోట ఉంటాడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు నువ్వు ఇలా చేయని మరొకటి చెప్తాడు దేవుడంటే ఏమిటో చెప్పేవాడే తప్ప దేవుడంటే ఏమిటో చెప్పేది కాదది అది మీరు అన్వేషించి తెలుసుకోవలసినది అని ఎవడైనా ఒక్కటి చెప్పాడ మీకు ఉపనిషత్తులు ఏం చెప్తాయి మీకు దేవుడు ఇలా ఉంటాడని చెప్తే అసలు ఉపనిషత్తులలో పర్సనలైజ్డ్ దాడు ఉండనే ఉండడు ఏ ఉపనిషత్తులనూ కూడా పెర్సనలైజ్డ్ దాడు ఉండడు అక్కడ చేసి బోధ ఎంతసేపటికి నిన్ను నీవు తెలుసుకో నన్ను నేనేం తెలుసుకుంటానండి నాకు ఇప్పటికే తెలుసు కదా అది తప్పు నిన్ను నీవు తెలుసుకోలేదు నువ్వు నేను తెలుసును అంటున్నావు నిన్ను నీవు తెలుసుకో దేవుణ్ణి గురించి కదా తెలుసుకోవాల్సింది నిన్ను నీవు తెలుసుకుంటే నీవు దేవుణ్ణి కూడా తెలుసుకుంటాము దేవుణ్ణి ఆ విధంగా తెలుసుకోవడం ఎందుకో ఆయన డైరెక్ట్గా చక్కగా అంత ఫార్ములా కింద చెప్తున్నాడు కదా అది కాదు దేవుడు దురదృష్టం ఏమిటంటే దేవుడు గురించి చెప్పేవాడే కానీ దేవుణ్ణి అన్వేషించి తెలుసుకొని చెప్పేవాడు కరువైపోయాడులో ఉపనిషత్తులు దేవుణ్ణి అన్వేషించి తెలుసుకో అని బోధిస్తాయి తప్ప దేవుణ్ణి ఒక ఫార్ములా రూపంలో ఇవ్వవు ఈ ప్రపంచము ఒక పిచ్చి ప్రపంచం జనులు పిచ్చి జనులు జనులు ఉంటారు వాళ్ళు ఎవరుకుంటారంటే వాడు దేవుడు ఇలా ఉంటాడు అలా ఉంటాడంటే అదే సత్యం మీద అన్నే కొట్టుకో అంతే తప్ప దేవుడు అనేది ఒకటి చెప్పేది మనం విని తెలుసుకునేది కాదు దేవుడు అనేది మనం విచారించి తెలుసుకోవాల్సి ఉంటుంది అని ఆనే అనుకోరు తర్వాత కంప్లీట్గా కన్ఫ్యూజ్ అయిపోయి ఉంటారు అందేనైవ నియమాన యథాంతాహలాగా తర్వాత ఒకళ్ళతో ఒకళ్ళు కలహిస్తూ విష్ణుదేవుడని ఒకటి అంటాడు శివుడు దేవుడని ఇంకొకటి ఉంటాడు వాడి మీద వీడు వీడి మీద వాడు కలహించుకుంటూ ఉంటాడు విష్ణుదేవుడని వాళ్ళలోనే ఆ దేవుడు నామం ఇలా పెట్టుకుంటాడని ఒకటి ఉంటాడు కాదు ఇంకోలా పెట్టుకుంటాడని ఇంకొకటి ఉంటాడు వీళ్ళిద్దరూ కలిసి గత రెండు సంవత్సరాల నుంచి కలహిస్తూనే ఉన్నారు ఇంతవరకు ఆ కలహానికి ఒక కొలిక్కి రాలేదు ఇప్పటికి ఆ కలహం ఇంకా శక్తి కాలేదు భద్రాచలంలో కలహం ఏంటంటే శ్రీరామాయణ మహానాలా శ్రీరామ నారాయణ ఆయన మహానాలా అని వాళ్ళ కలహం నిన్ను ఇవరే బ్యాడ్గా అనాలా ఇవరే క్రేజీ ఫెల్ అనాలా అని కలహించినట్టుంది రెండు వరొచ్చు డజన్ బ్యాటర్ వాటెవర్ ఇవి బ్యాడ్గా అలా క్రేజీ ఫెలో ఉంటాయి కదా ఏ రాయి అయితే లేవిటి పళ్ళు కూడా కొట్టుకోవడానికైనా తెలుగులో సాబితం అవన్నది అలాగే ఇక అది వాళ్ళ కలహం శ్రీరామాయణ మహానాలని ఒక పక్షం కాదు శ్రీరామ నారాయణాయన మహానాలని ఇంకొక పక్షం ఈ పక్షం వాదన ఉంది ఆ పక్షం వాదన ఉంది వీళ్ళు వాదిస్తూ ఉంటారు దేవుడికి నామాన్ని సమర్పించడం నామం నామాన్ని సమర్పించడం నామం పెట్టడం కాదు వీడు లాభం పెడతాడు కానీ నామాన్ని సమర్పిస్తున్నానంటాడు సో ఆ భాష ఎలా మార్చేసాడు నామాన్ని సమర్పించేప్పుడు ఏ విధంగా సమర్పించాలి ఆ డిజైన్ ఈ డిజైనా ఆ డిజైనా దాని మీద కొట్లాట పీపుల్ ఆర్ క్రేజీ అటర్లీ థన్స్ ఈ ఈ పిచ్చి లోకంలో ప్రతి ఇంకొకరికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటాడు తర్వాత ఈ విధంగా కాన్ఫ్లిక్టింగ్ బిలీఫ్స్ పరస్పర విరుద్ధములైనటువంటి విశ్వాసాలతో ఒకళ్ళనొకడు వ్యతిరేకించుకుంటూ తిట్టుకుంటూ క్యాస్ట్ డిస్టింక్షన్ వాడి పొలం ఏది నా పొలం ఇది క్లాస్ డిస్టింగ్ డబ్బు ఉన్నవాడు డబ్బు లేనివాడు వీఐపీ దర్శనము సర్వదర్శనము అది క్లాస్ డిస్టింక్షన్ క్యాస్ట్ డిస్టింక్షన్ బ్రాహ్మణుడు క్షత్రియుడు ఇచ్చారుగా ఎవరీ ఫార్మ్ ఆఫ్ స్కూటి అజ్ఞానము ఎన్ని రూపాల్లో ఉండాలో అన్ని రూపాల్లో ఉంటుంది క్రూయలిటీ క్రూరత్వము ఎన్ని రూపాల్లో ఉండాలో అన్ని రూపాల్లో ఉంటుంది ఈ విధంగా సమాజం నడుస్తూ ఉంటుంది ఈ రొంక్తి నుండి ఈ అజ్ఞానము నుండి ఈ మూర్ఖత్వము నుండి కావాల్సింది మనకి విముక్తి కావాలి అదిముక్తి అండి ముక్తి అంటే వీళ్ళు అనుకుంటారు ఇంకా పుట్టుక లేదు చావు లేదు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు నువ్వు పుట్టబోతున్నావా ఇప్పుడు ఎందుకు పుట్టుక చావు గురించి ఇప్పుడు ఇప్పుడు జాబితా ప్రసక్తి ఇమీడియట్ కాదు ముక్తి పుట్టుక చావుల సందర్భం తర్వాత వస్తుంది ముందు ముందు ఇమీడియట్ ముక్తి ఏమిటి తర్వాత ముక్తి వస్తే నువ్వు భగవంతుల్లో ఒకటవుతావు దట్ దట్ ఆల్ రైట్ భగవంతుల్లో ఒకటవుతాను నిజమే బట్ ఇమీడియట్ ఏమిటి భగవంతుల్లో ఒకటవడం అంటే ఏమిటి అసలు cavadi people want freedom from fear from conflict conflict undapodu evadutothe manaki virodham undapodu virodham anosaram there is no conflict from my side naavaithe inde virodham ledu anna ontha sthitilo undagalara kamana laya okka ganjhata nunchi baitha padagalara kadu bhayam anedi daridapulaku kuda raaponu budi అభయ స్థితిలో ఉండాలి దాని పేరు ముక్తి జనులకు కావలసినది ముక్తి జనులు అర్థం చేసుకోవాలి వాళ్ళు ఏమనుకుంటారంటే ఇంకొంత ధనం ఉంటే బాగుంటుందనుకుంటారు దానికి ఇంకొన్ని భోగాలు ఉన్నట్లయితే బాగుంటుందనుకుంటారు ఎలాంటి వాళ్ళు అంటే ఓ భార్యాభర్త ఉన్నారు వాడికి పిల్లలు లేరు కోటీశ్వరులు ఆవిడ ఎప్పుడూ వంట చేయరు ఎందుకు వడ్డేయడం ఎందుకు ఫోన్ చేస్తే వాడు తీసుకొచ్చిస్తాడు అయితే వంట లక్కన పెట్టుకుంటే ఆవిడ తయారు చేసి భోజనం పెడుతూ ఉంటుంది వీళ్ళు శుభ్రంగా పుచ్చుకుని బది లావ్ ఎక్కిపోతూ ఉండొచ్చు కిచెన్ ఎక్స్పాండ్ చేయిస్తుంది ఎందుకు కిచెన్ ఎక్స్పాండ్ చేయడం అంటే కిచెన్ ఎక్స్పాన్షన్ అంటే కిచెన్ నానుకుని అవుట్ సైడ్ ఉంది అవుట్ సైడ్లో కొంత ఖాళీ స్థలం ఉన్నది ఆ ఖాళీ స్థలాన్ని కవర్ చేసి ఆ గోడలను ఎక్స్టెండ్ చేసి కిచెన్ పెద్దదిగా చేసి ఆ మధ్యలో ఉండే వాల్ తీసేసి మేక్ ఇట్ ఎ బెగ్గర్ అండ్ బెటర్ ఎక్కువ ఇప్పుడు ఎందుకు ఆవిడెప్పుడు వంట చేయదు వంటలకు ఇప్పుడున్న కిచెన్లో బాగానే చేస్తుంది వాళ్ళు ఎప్పుడూ ఒక మనిషిని పిలిచి భోజనం పెట్టరు వాళ్ళే ఒక వంకాయ ముక్కను ఒక బీరకాయ ముక్క కలుపుకుని కూర చేసుకుని తినేసుకుని మూలపడు ఉంటారు దీనికోసం కిచెన్ ఎక్స్పాండ్ చేయడం ఎందుకండి ఎందుకో చెప్పమంటారా ఏం చేయాలో తోచక డబ్బులు ఏదో విధంగా డబ్బు ఎక్కువైపోయి ఏదో విధంగా ఖర్చు పెట్టడం కోసం ఎక్స్పాండ్ చేస్తూ ఉంటారు జనులు ఎలా ఉంటారు ఆ కిచెన్ ఎక్స్పాండ్ చేయడం ఎలాంటిదో ఇంకో బంగారం కొనుక్కుని పెట్టుకోవాలి అదే అలాంటిదే ఇప్పుడు కిచెన్ ఎక్స్పాండ్ చేయడం అనవసరం మీరు అందరూ నవ్వారు మీ తెలివితేటలకు నేను చాలా సంతోషిస్తున్నాను ఇంకో కొంత బంగారం కొనుక్కుని పెట్టుకోవడం దానికంటే తెలివైన పని అవుతుందా ఇది తెలివైన పని విలర్ క్రేజీ ఏదో వాట్ దే మీడ్ ఈస్ ముక్తి మనుషులకు కావలసినది మరికొంత మతం కాదు మరికొన్ని విశ్వాసాలు మరికొన్ని పూజలు మరికొన్ని వ్రతములు మరికొన్ని మంత్రములు మరికొన్ని తంత్రములు మరికొంత ఇమిటేషను మరికొంత ఫాలోయింగు కాదు నేను కాదు పీపుల్ కావాల్సింది ఏమిటో తెలుసునండి ఫ్రీడమ్ వాళ్ళకి కావాల్సింది మోక్షము మోక్షము ఫ్రీడమ్ అనగా నాకు తోచింది నేను చేస్తాను అది కాదు ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ కాదు నాకు తోచిన చోటనే కూర్చుంటాను వీఆర్ నాట్ థాకింగ్ ఆఫ్ దట్ ఫ్రీడమ్ నేను ఎక్కడికి నాకు ఎక్కడికి తోస్తే అక్కడికి వెళ్తాను అదిగా ఆశ్రయడం కాదు నాకు తోచిన వాడికి ఓటేస్తాను ఆశ్రయడము కాదు ఫ్రీడమ్ అంటే సైకలాజికల్ ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫీ ఫ్రీడమ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ ఘర్షణ విరోధము దాని నుంచి ఫ్రీడమ్ అది కావాలి జీవుల అది ఎలా లభిస్తుందో తెలుసునండి మీరు ఆత్మ విచారం చేయటం వల్ల లభిస్తుంది తెలుసుకోవడం ద్వారా లభిస్తుంది జ్ఞానాదేవ నచాన్య్యత ఆ జ్ఞానం వల్ల లభిస్తుంది మీరు కొన్ని మరికొన్ని తీర్థయాత్రలు చేసి మరికొన్ని ఊళ్ళు తిరిగి లభించేది కాదు జ్ఞానం వల్ల లభిస్తుంది కాబట్టి నేను మొట్టమొదటి ఏం చెప్పానంటే ముక్తి అంటే ఏమిటో చెప్పాను ముక్తిస్తూ ముక్తి అంటే ఏమిటి పైన చెప్పారు కదా పైన కర్మ ఉపాసనలు చెప్పారు కదా అది మీరు కావాల్సింది అది కాదు కర్మలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు ఉపాసనలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు మీరు కూడా చేస్తారు చెయ్యాలి కూడా ప్రాణం ఉన్నంత ఏదో కర్మ నడుస్తూ ఉంటుంది ఇప్పుడు సూర్యుడికి ఉపస్థానం చేసే అలవాటు ఉన్నవాడు అది ఎందుకు మానేస్తాడు చేస్తూ ఉంటాడు ఏవో కర్మలు చేస్తారు కానీ వాటి స్థానంలో అవి ఉంటాయి అవి నడుస్తూ ఉంటాయి ఏదో డబ్బు ఉంటుందో ఏవో భోజనాలు అవి ఉంటారు సుఖాలు అనుభవిస్తూ ఉంటారు ఉంటాయి వాట్ యూ నీడ్ ఈజ్ నాట్ మోర్ అఫిట్ ఇది ఒక ట్రాప్ అన్నారు ట్రాప్ ఏమిటో చెప్పుకుంటారా మీరు ఎన్నో పుణ్యకర్మలు చేశారు మరి కొన్ని పుణ్యకర్మలను ద్వారా ఎన్నో దానాలను చేశారు మరికొన్ని దానాలను చేయడం ద్వారా ఎన్నో వ్రతాలను చేశారు మరికొన్ని వ్రతాలను చేయడం ద్వారా చాలా ధనం సంపాదించారు మరికొంత ధనాన్ని సంపాదించడం ద్వారా చాలా బంగారం పోవేశారు మరికొంత బంగారాన్ని పోగు చేయటం ద్వారా మరికొన్ని ఆస్తిపాస్తులను సంపాదించడం ద్వారా మీరు జీవితంలో పృతార్థులవుతారు అని మీరు అనుకుంటే You are trapped. You are not trapped in Dubai to Pallari. Avannya untae. What are you doing? Avannya untae. We covalcen away some more dose of that coval. What is all we covalcen? We covalcen the freedom. Freedom from fear. Insecurity. Freedom from conflict. ఎప్పుడైతే నాకు కావలసినది ఫ్రీడమ్ ఫ్రమ్ కాన్ఫ్లిక్ట్ ఆ ఘర్షణ దాని నుండి నాకు ఫ్రీడమ్ కావాలి అన్ని రకముల ఘర్షణ దాని నుండి నాకు ఫ్రీడమ్ కావాలి అన్ని రకముల భయములు వాటి నుండి నాకు ఫ్రీడమ్ కావాలి సైకలాజికల్ ఫ్రీడమ్ అది నాకు కావాలి నేను పొందదగ్గది అది అది నా జీవిత గమ్యము అని ఎవరు తెలుసుకుంటాడో వాడు ఈ జీవితంలోనే కృతాప్తుడు అవుతాడు అని తెలుసుకునే వాడు చాలా తక్కువ పొంది ఉంటారు నేను అందు గురించి దీన్ని ఈ సిచ్యువే ఈ వ్యక్తి అనే విషయాన్ని అంత కేర్ఫుల్గా బిల్డ్ చేసుకుంటూ వచ్చాను బహుశా ఇంతకు ముందు కూడా నేను పని చేసేనేమో అని నాకు మళ్ళీ శ్లోకం వచ్చింది కనుక మళ్ళీ ఇంకోసారి చేశాను వేదాంత పాఠం ఉంటే ఇలాగే ఉంటుంది నేను ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పడం లేదో చెప్పమంటే అదేమీ అలా వర్క్అవుట్ కాదు చెప్పిందే మళ్ళీ దాన్నే మరొక నూతనమైన ఒరవడిలో తక్తిలో మళ్ళీ చెప్పడం కాబట్టి టూ ముక్తి టూ ఆన్ ది అదర్ హ్యాండ్ ఆన్ అంటే కర్మలు ఉపాసనలు వాటి ఫలములు అవన్నీ అలాంటి అవి వస్తాయి ఆన్ ది వాట్ యూ నీడ్ ఈజ్ ఫ్రీడమ్ ముక్తి ముక్తి అది అక్కడి నుంచి వస్తుంది బ్రహ్మతత్వస్య జ్ఞానాత్వా అంటారు ఈ ముక్తి ఎలా లభిస్తుందంటే బ్రహ్మతత్వము యొక్క జ్ఞానము వలన లభిస్తును నేను ఇలా చెప్తూ ఉంటాను మీరు ఎన్నిసార్లు భావించకూడదు వాళ్ళు ఏం చేశారంటే వీటన్నిటిని వెర్బలైజ్ చేసి పారేశారు అంటే ముక్తి మోక్షము అన్నారు అది ఒక వెర్బల్ ఫార్మ్ కింద ఫిక్స్ చేయకూడదు అది మీరు వింటారు వింటే మీకు అది ఫెమిలియర్గా మీకు పరిచితమైన విషయంగా అనిపిస్తుంది అది ఏదో అప్పటికే మీకు పొంది చేసినట్టుగా అనిపిస్తుంది అది మాకు తెలుసులేండి అన్నట్టుగా అనిపిస్తుంది గర్బలైజేషన్లో ఉన్న సమస్య గెర్బలైజేషన్ ఎలా ఉంటుందంటే మీకు తెలిసినట్టుగా అనిపిస్తుంది ఆ మాట వింటూనే మీకు తెలిసినట్టు అనిపిస్తుంది మీకు ఏం తెలుసునో చెప్పమంటారా నన్ను ఆ పేరు తెలుసు అంతే ఇంకా మీకు అంతకంటే ఏమీ తెలుసు బృహస్పతి అంటే ఎవరు తెలుసా మీకు బృహస్పతి తెలుసు ఏం తెలుసు నీ తలకాయ ఏం తెలుసు ఏం తెలుసాయా పేరు విన్నావు నువ్వు అంతే చాలాసార్లు విన్నావు అంతేనా What is in a name? Shakespeare. Romeo and Juliet. Shakespeare is a lot of people. I think Shakespeare is a lot of people. I think Shakespeare is a lot of people. Romeo and Juliet is a lot of Shakespeare. What is in a name? A rose smells as a sweet by whatever name you call it. ఆయన అంటాడు ఆ మాట ఆ మాట ఆయన అంటాడంటే జూలియట్ ద్వారా అనిపిస్తాడు జూలియట్ అడుతుంది అలాగా ఎంత మధురాతి మధురమైన భావాలను ఆయన ప్రకటిస్తారు బృహస్పతి అని మీకు దృష్టి బృహస్పతి తెలుసా తెలుసు అండి ఏమిటి నీకు బృహస్పతి గురించి ఏమిటి తెలుసు పేరు తెలుసు పేరు తెలిస్తే తెలిసింది ఏమీ లేదు ఏమీ తెలియదు నీకు కానీ తెలిసినట్లు అనిపిస్తుంది చూడండి ఆ వెర్బలైజేషన్ అంటారు మోక్షము తెలుసునా తెలుసును ఏమిటి తెలుసు నీ తలకాయ ఏమీ తెలీదు కానీ తెలిసినట్లు అనిపిస్తుంది నీ తలకాయని అలా తెలుగులో అంటారు మరోలా అనుకోండి ఇంగ్లీష్లో ఫుట్ అంటారు తెలుగులో తలకాయ అంటారు దానికంటే ఇది రైవే కదా ఏం తెలుసు ఏమీ తెలియదు కానీ తెలుసు అనిపిస్తుంది నేను తప్పు పట్టినట్లా ఆ పాయింటింగ్ ఆ వెర్బలైజేషన్ ఏమంటే పరబ్రహ్మ తెలిసిన ఆ తెలుసు ఏమీ తెలియదు మీరు పాతి సంవత్సరాలు కాపరం చేసిన భార్యయుక్త స్వరూప స్వభావాలు భర్తకి తెలియవు మీరేదో అనుకుంటున్నారు మనిషి హృదయంలో ఏముందో భగవంతుడికి తెలుస్తుందేమో తెలీదు